ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం వ్యక్తిత్వ వికాసంతో పాటుగా కొన్ని ఇతర విషయాలను కూడా తెలుసుకోవాలి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తి వికాసానికి వ్యక్తి ఆనందంగా ఉండటానికి ఉపయోగపడే దీనికి కొంతమంది కొన్ని వస్తువులు కొంటారు దగ్గర నుంచి కొంతమంది అమ్ముతారు కొన్ని వస్తువులను అమ్మేటటువంటిది వస్తువులు కాకుండా సేవలు చేస్తారు కొంతమంది సర్వీసెస్ అంటారు సర్వీసెస్ అంటే ఓ పని పెట్టడం ఈ బరువుని బయటికి తెచ్చి స్టేషన్ దగ్గర లేకపోతే పైనుంచి దించటం ఒక ఆటోలో మనం తీసుకెళ్ళి మనకు చా వెళ్ళాల్సినటువంటి చోటుకు చేర్చటం ఇవి సేవలు వస్తువులు కానీ సేవలు కానీ వీటికి ఒక చోట నుంచి ఇంకో చోటకు మారుతూ ఉన్నాయి కాబట్టి వాటికి పన్ను వేస్తున్నారు గవర్నమెంట్ దాన్ని జిఎస్టి అంటారు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ సేవల మీద నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సేవ అందుకున్నాను ఆ సేవ చేశాడు నాకు ఓ రిపేర్ చేసి ఇచ్చాడో ఒక వెహికల్ వాహనమో లేకపోతే ఒక వస్తువునో దానికి ముప్పై రూపాయలు అతను తీసుకుంటే ఈ సేవలు చేసినందుకు ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి లేదా ఏడు కట్టాలి అని ఒక ప్రభుత్వ నిర్దేశం ఉంది దాని ప్రకారం ఆ సేవలకు పన్ను కట్టాలి అలాగే ఆ వస్తువు రిపేర్ చేసినందుకు కొన్నందుకు పన్ను కట్టాలి ఏ వస్తువుకి ఎంత అనేటటువంటిది ముందుగా తెలుస్తుంది ఆ ప్రకారం వ్యాపారుడి వ్యాపారి తనకు రావాల్సిన తన డబ్బు తను తీసుకొని ఈ జీఎస్టీ నెల మొత్తం మీద తను అమ్మినటువంటి అమ్మకాలు ఎన్ని దీనికి ఎంత పొన్ను ఎంత వచ్చింది నేను దీనికి ఇంత దీనికి ఇంత లెక్కేసి దీన్ని ప్రభుత్వాన్ని చెల్లిస్తాడు ఏ నెల కానెల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు ప్రతీ లావాదేవీలో కూడా ఒకళ్ళు అమ్మేవాళ్ళు ఒకళ్ళు కొనేవాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం సేవలు అందుకునేటటువంటి వాటిని చెప్పుకుందాం ఉచితంగా చేసే సేవలు వాలంటరీగా స్వచ్ఛందంగా మనకి ఎవరో ఏదో సహాయం చేసి పెడతారు మన చేతిలో బరువు మొయలేందుంటే వాళ్ళు ఆయన పెద్ద అయినా అని చెప్పి సహాయం చేసి అవతలు చేయవచ్చు సరే ఇక మోసం కూడా జరగవచ్చు ఇప్పుడు ఆ యాస్పెక్ట్లో మనం ఆలోచించవద్దు ఇలా తీసుకునేటప్పుడు లావాదేవీలు జరిగేటప్పుడు వినియోగదారుడు మనం ఒక సరుకుని కొని డబ్బులు ఇచ్చి కొని సేవలను కానీ వస్తువులను కానీ కొనుక్కుంటున్నాం తను వినియోగదారుడు అంటాడు అంటే తను మళ్ళీ వ్యాపారానికి కాకుండా తను సొంతంగా వాడుకోవటానికి ఉపయోగించుకోవటానికి కొనుక్కునేటటువంటి వాడు రెండవ పక్క తయారు చేసినటువంటి వాడు ఒక కంపెనీ పెద్ద కంపెనీయో చిన్న కంపెనీయో ఏదో ఒక వస్తువును తయారు చేసి దాన్ని తానే సొంతంగా అమ్ముకోలేడు కాబట్టి ఒకరి ద్వారా ఒక వ్యాపారి ద్వారా హోల్సేల్ వ్యాపారికి ఆ తర్వాత చిల్లర వ్యాపారికి ఇలా వచ్చి వినియోగదారుడికి వస్తుంది అయితే ఇది ఎవరు అమ్మినప్పటికీ అమ్మినతనితో పాటు తయారు చేసినటువంటి వాళ్ళకి నాణ్యత పాటించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది తన ఉత్పాదన గురించి ఇది ఎందుకు వాడాలి దీని ఉపయోగాలు ఇవి మీరు ఎలా తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక వాళ్ళకు అర్థమయ్యేటటువంటి భాషలో కాగితం పెట్టాలి అందులో లిటరేచర్ గురించి ఒక కాగిత పేపర్ పెట్టాలి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక భాష ఉంటుంది కర్ణాటక మలయాళం తమిళం ఇట్లా దక్షిణాదిలోనే నాలుగు ఐదు భాషలు కావాలి హిందీ కావాలి ఇంగ్లీష్ కావాలి అంటే అందుకనే ప్రతి ఈ ప్రోడక్ట్ తను తయారు చేసి ఢిల్లీలో మార్కెట్లోకి పెడుతున్నాడు అది ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు తెలిసినప్పటికీ దాన్ని ప్రత్యేకంగా రాయలేం కాబట్టి వీలైనటువంటి ఎక్కువ భాషల్లో ఒక కరపత్రం ముద్రించి చిన్న చిన్న అర్షాల్లో కనపడి కనపడకుండా ఆ ఉత్పాదన తోటి పాటు పంపుతారు ఒక ఔషధం ఉంది ఇది షెడ్యూల్ డ్రగ్ జనరల్గా ఓవర్ ది కౌంటర్ అంటేనేమో డాక్టర్ గారు చీటీ లేకుండానే తను కావాలి అని అడిగితే అమ్మ తీసుకోవచ్చు ఇస్తాడు ఫార్మసిస్ట్ అలా కాకుండా కొన్ని ప్రమాదమైన మందులు ప్రమాదకరం అంటే ఆ మోతాదు తెలియకుండా వేసుకున్నా లేకపోతే వేరువేరు కొన్ని మందులు ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి అటువంటి సందర్భంలో డాక్టర్ ఏ ఈ చరిత్ర తీసుకొని ఏ మందు వాడాలనో ఆ మందు రాస్తాడు ఆ ప్రకారమే వాడుకోవాలి అవి షెడ్యూల్ డ్రగ్స్ అంటారు డాక్టర్స్ సంతకం లేకుండా ఇవ్వకూడదు ఇట్లా ప్రతి ప్రోడక్ట్ వెనక కూడా ఒక కాగితం పెట్టాలి దాని సంబంధించిన వివరం అన్ని భాషల్లో ఉంటుంది మీరు ఏదైనా కొన్నప్పుడు చూడండి ఓ ఇంత పొడవనా ఆ రేటు మడతలు పెట్టి దాంట్లో ఏదో ఉంటుంది అది ఏదో చూసేవాళ్ళు ఉంటరు కనపడరు సరిగ్గా చదవరు కానీ ప్రతి ప్రోడక్ట్ కొన్నప్పుడు కొత్తగా ఏదైనా ఒక ఉత్పాదన కొన్నప్పుడు దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి వినియోగదారుడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం దోమల గురించి చేస్తున్నాం తెలుసుకుందాం ఏంటి దోమల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవటానికి ఏముంది అంటే దోమలు అంటే అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు అవి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ దోమలు ఉన్నాయి ఈ దోమలు వచ్చి మలేరియా వచ్చి కొన్ని సామ్రాజ్యాలే కూలిపోయి యుద్ధాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మహావీరులు కూడా దోమల తాకిడికి తట్టుకోలేక మలేరియా వచ్చి దేశాలు యుద్ధ రంగాలు వదిలేసి పారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో ఇవి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్పు చెందుతూ ఉంటున్నాయి వీటిల్లో మనకి పగలు కుట్టేటటువంటి దోమలు కొంచెం లావుగా ఉంటాయి అవి ఒకచోట కుట్టి అక్కడి నుంచి ఎగిరిపోవడానికి కూడా చాలా నిదానంగా ఎగురుతాయి ఇవి కొన్ని రకాల జబ్బుల్ని వ్యాప్తి చేస్తాయి వాటి కుట్టడం వల్ల కాదు అవి క్యారియర్గా ప ఉపయోగపడతాయి ఒక అతను కుట్టిని ఆ కుట్టినప్పుడు ఆ క్రిములు తన శరీరంలోకి వెళ్ళిపోయి రెండు మూడు రోజుల్లో పెరిగి ఎక్కువ మళ్ళీ ఇంకొకళ్ళు కుట్టినప్పుడు అతనిలో ప్రవేశిస్తాయి ఇట్లా అవి తీసుకెళ్ళి వాటికై ఏమి చేయవు కానీ వేరే వాళ్ళ నుంచి ఇక్కడికి ఆరోగ్యవంతుడికి జబ్బును చేరేస్తూ ఉంటాయి దీన్ని మరి లేకుండా చేయాలంటే ఆ జబ్బుల సంగతి ఎట్లా ముందు నిద్రపడదు రాత్రిపూట కుట్టేటటువంటి కొన్ని రకాలు వీటి వచ్చేటటువంటి జబ్బులు ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలనో అన్ని రకాలుగా దోమలని అరికట్టాలి లేకుండా చేయాలి అని చేస్తానే ఉన్నాడు మానవుడు అప్పటికీ ఇప్పటికి ఏ పెద్ద సూపర్ బజార్లో వెళ్ళినప్పటికి కూడా ఈ దోమలకు సంబంధించినటువంటి వాటి ఒక అర్ర ఉంటాయి ప్రత్యేకంగా అవి ఏమేంటంటే ఒకటి ఒక కాయల్లాగా చుట్టలాగా ఉంటుంది దాంట్లో దాన్ని అంటిస్తే ఏడు ఎనిమిది గంటల సేపు పొగ వస్తూ ఉంటుంది ఆ పొగకి దోమలు దగ్గరికి రాలేవు దగ్గరికి వచ్చి అట్లాగే ఉంటే కాసేపు చచ్చిపోతాయి దీన్ని రిపెల్ అండ్ అంటారు రిపెల్ లెంట్ అంటే ఆ దగ్గరికి రాలేక దూరంగా పంపించేటట్టు ఇష్టం ఉండదు మనకి అక్కడ దోమ వచ్చేసినప్పటికీ ఇబ్బందిగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఈ కాయిల్స్లో ఉండేటటువంటిది కానీ ఇంకొకటి ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉంటాయి కరెంటు ఉన్న చోట పెడితే ఆ ప్లేట్ చిన్న ప్లేట్ ఉంటుంది అది వేడెక్కుద్ది దాంట్లో ఒక ట్యాబ్లెట్ లాంటిది పెడతాం అది ఇలాగే ఆ వేడికి ఉండి వేడెక్కుతూ పాయిజన్ని బయటకు వదులుతుంది ఇట్లా వాటిల్లో వాడేటటువంటి వాటి అన్నింటిలో ఇంకా కొన్ని రకాలు స్ప్రే చేయటం గోడలకి వాటికి మంచాల కింద స్ప్రే చేస్తే అక్కడికి దోమలు రాకుండా ఉంటాం అప్పటికే ఉన్నటువంటివి ఉంటే చచ్చిపోవడం జరుగుతుంది ఈ ముఖ్యంగా దోమలు చంపేవి కొన్ని పారిపోయిడ్రేట్ మందులు తయారు చేస్తున్నారు వీటన్నింటిలో కూడా ఉండేది ఒకే విష పదార్థం పైరథ్రిన్ అనేటటువంటిది అది నాలుగు శాతం అంటే వంద గ్రాములు ఉన్నటువంటి ఒక మనం బిళ్ళ కానీ తీసుకుంటే అందులో నాలుగు గ్రాములు ఈ పాయిజన్ ఉండొచ్చు అన్నమాట ఫోర్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు అన్నింటిలో ఉండేటటువంటి మందు ఇదే అయితే ఇక్కడ మనం వాడుతున్నటువంటి ఆ మందు ఎలా వాడాలి అనే సూచనలు తెలుసుకోకుండా ఇక దోమలని తరి కొట్టచ్చు అని ఏదో బాధపడడానికి ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ కాయిల్స్ కానీ చుట్టగా చుట్టి ఉండేటటువంటి మనం నిప్పు అంటించేటటువంటి కాయిల్స్ కానివ్వండి స్ప్రే కానివ్వండి ఏదైనా సరే గదిలో పెట్టినప్పుడు కొంచెంసేపు ఆ గదిలో ఎవరు ఉండకూడదు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనుషులు లేకుండా ఆ కాయలు వెలిగించి వచ్చేసేయాలి అన్ని తలుపులు మూసేయాలి ఆ తర్వాత లేకపోతే ఏమవుతుందంటే మొదట్లో వచ్చినటువంటి హై పవర్ ఉన్నటువంటి ఈ పైరథ్రి మనం కూడా పీల్చుకుంటాం మన స్థాయికి మనం ఎక్కువ ఆక్సిజన్ గాలి ఎక్కువ సార్లు పీల్చుకుంటే మనకు కూడా కొద్దో గోపో దాని ప్రభావం మనకి కూడా చూపిస్తుంది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వెలిగించి తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిన తర్వాత తలుపులు తీయాలి కిటికీలు తీసేయాలి తలుపులన్నీ తీయాలి కాయలు మాత్రం అట్టాకే కాలుతూ ఉండాలి అప్పుడు అప్పటికే లోపల ఉన్నటువంటి దోమలు ఉంటే పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఆ సీలింగ్ మీదకి వెళ్ళి చచ్చిపోయి కొన్ని పడిపోతూ ఉంటాయి ఇంకా కొన్ని కొత్తగా బయటకు నుంచి వచ్చేటటువంటివి అవి ఈ వాసనకి ఇక్కడ దాకా రాకుండా పారిపోతూ ఉంటాయి ఇది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అలా కాకుండా చాలామంది దోమల తెర బిళ్ళలు కానీ పెట్టుకొని తలుపులన్నీ వేస్తారు తలుపులన్నీ వేస్తే మనం రాత్రి పది నుంచి ఉదయం ఆరింటి దాకానో ఐదింటి దాకానోకరమైనటువంటిది ఎక్ ప్రతిరోజు అట్లాగే చేస్తూ ఉంటే మీకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎలర్జీ గాని ఇటువంటి రావచ్చు కొంతమందికి కొంతమందికి వెంటనే రావచ్చు కొంతమందికి కొంచెం ఎక్కువగా తట్టుకునే శక్తి ఉండవచ్చు కాబట్టి ప్రతి ప్రోడక్ట్ని కూడా ఉపయోగించుకునేటప్పుడు దాన్ని పద్ధతి తెలుసుకోవాలి ఈ పద్ధతి ఏమిటి ఇలా తలుపులు తీసు అని రాసినటువంటిది కాగితంలో ఉంటుంది కానీ దాన్ని ఆచరించడం తెలియదు మనకి దీనివల్ల నష్టపోతూ ఉన్నాం ఇటువంటిది ఈ స్ప్రే చదివే చల్లేటప్పుడు పిల్లల్ని దగ్గరలో ఉంచొద్దు ఎవరూ దగ్గర ఉండొద్దు వేసేటటువంటి వాళ్ళు కూడా ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆ మంచాల కింద ఫర్నిచర్ కింద స్ప్రే చేయండి అది మళ్ళీ మనం తాకకుండా ఉండేలాగా ఉండాలి అని ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దోమతేరలు వచ్చినాయి ఇవి సురక్షితమైనటువంటి దోమతేర ఉంటే రసాయనిక ప్రమాదం కానీ పురుగు వల్ల పురుగు మందుల వల్ల ప్రభావం కానీ ఏమీ ఉండదు మంచి దోమతేర బెజ్జాలు లేకుండా ఉండేలాగా ఉంటే అది సురక్షితమైనటువంటి పద్ధతి ఇది కాకుండా బ్యాట్ బ్యాట్ అనేటటువంటిది కూడా సురక్షితమైనదే కానీ కొంచెం ఇబ్బందికరమైంది ఎప్పుడో రాత్రి రెండు దోమలు కుట్టినాయి ఆ నిద్రలో కూడా లేచి లైట్ వేసుకొని అవి ఎక్కడున్నాయో వాటిని చూసుకొని ఒక వేట ఆటానికి వెళ్ళినట్లుగా చేయాలి ఇట్లా ఎన్నో మార్గాలు కనిపెట్టారు ఈ దోమలు మురి కాలువల్లో గుంటల్లో పిల్లలను పెడతాయి ఆ పిల్లల్ని తినేటటువంటి ప్రత్యేకమైనటువంటి చేపలను తయారు చేశారు ఉత్పత్తి చేశారు ఆ కాలువల్లో వదిలిపెట్టారు అవి ఏం చేస్తాయి చేప గుడ్లు పిల్లలు అవటం మొదలు పెట్టగానే వాటిని తినేస్తాయి ఇది బయలాజికల్ కంట్రోల్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది అని చేస్తే అది కూడా అంతంతమాత్రంగానే పనిచేసింది ఇప్పుడు తాజాగా వ్యాక్సిన్ కనిపెట్టారు అది ఎంతవరకు ఫలితం ఇస్తుందో ప్రయోగాల్లో ఉంది ఆ వ్యాక్సిన్ కనుక వేసుకుంటే ఈ దోమలు కుట్టినా కానీ మలేరియా మనకి రాదు మతర జప్పులు కూడా రావు అనేటటువంటిది ఇట్లా ఈ వినియోగదారుడుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరొకటి చిన్న పిల్లలకి పసిపాపలనే ఆ ఇంట్లో ఆ రాత్రి ఉంటే ఎక్కువ ప్రమాదం అలా జరుగుతుంది పదే పదే జలుబు చేయటం దగ్గు రావటం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎలర్జీస్ రావటం జరుగుద్ది అన్నమాట కాబట్టి పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ముందు పిల్లవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుద్దు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి మరొకటి మనం చాలామంది చేసేది ఏంటంటే పిల్లలకు స్నానం చేయించుతారు వాళ్ళు ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడేళ్ళు నాలుగేళ్ళు దాకా కూడా చేయించుతూనే ఉంటారు స్నానం చేయించుతూ ఉంటారు పసి అటు ఇటు మంచం మీదనే ఉండి మూడు నెలల పాపలని స్నానం చేయించుతారు స్నానం చేసి తీసుకొచ్చి ఫ్యాన్ కింద పడుకోబెట్టి అక్కడ తడి తుడిచి తడి అరిపోతూ ఉండగా టాల్కం పౌడర్ వేస్తారు ఇది ఎందుకేస్తారో వాళ్ళకి తెలియదు టాల్కం పౌడర్ కన్నాకేస్తే పిల్లలు బాగా అందంగా తయారవుతారని భ్రమ కానీ ఫ్యాన్ కింద ఉన్నప్పుడు టాల్కం పౌడర్ వేస్తూ ఉంటే ముఖానికి కానీ మెడ దగ్గర చంకల్లో గజ్జల్లో వేస్తూ ఉంటారు అది పిల్లవాళ్ళు అందరిని పెంచొద్దని వేసుకోవటం తప్ప ఏ డాక్టర్ కూడా టాల్కమ్ పౌడర్ చెప్పడు అక్కడేదైనా సమస్య ఉంటే మందులాగా కొన్నాళ్ళు వేసుకోవాలి కానీ ప్రతిరోజు వేసుకోకూడదు ఒకవేళ నువ్వు వేసుకున్నప్పటికీ కూడా ఫ్యాన్ కింద ఫ్యాన్ గాలి తిరుగుతున్నప్పుడు పిల్లలకి పౌడర్ వేయకూడదు వేస్తే ఏమవుతుందంటే మన కంటికి కనపడనటువంటి రూపంలో పౌడర్ కొంత శ్వాసలోకి వెళ్ళిపోద్ది లోపల పీల్చుకుంటాడు ఆ పిల్లవాడు ఏమీ చెప్పలేడు వాడికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాస్మెటిక్స్ అనేటటువంటి టాల్కమ్ పౌడర్ వల్ల చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికి ఏం ఉపయోగం లేదు దీనివల్ల అనేక హాని కూడా జరుగుతుందని పరి పరిశోధనలో ఆ కంపెనీల మీద వ్యాజ్యాలు కూడా వేసి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది ఇది ఏ కాస్మెటిక్స్ అయినా సరే సౌందర్య సాధనాలు ఇటువంటి వాటిల్లో ప్రతి దాంట్లో కూడా కొంత రిస్క్ ఉంటుంది దానివల్ల సౌందర్యం పెరిగేది ఉండదు కొంచెం కాసేపు చిన్న చిన్న ముఖం మీద గుంటలు కానీ అట్లాంటివి ఉంటే అవి మాస్క్ చేస్తుంది ఇట్లా మనం వాడుకునేటటువంటి కూరగాయలు ఈ కూరగాయల్లో ఒకసారి మందు తర్వాత పురుగు మందులు రసం బీల్చే పురుగులు ని తినే పురుగులు ఆకులను తినే పురుగులు ఇక రకరకాలైనటువంటి పురుగులు ఉన్నాయి ఇవి రాకుండా మందేస్తారు ఇది విషం ఎంత స్థాయి వరకు అంటే ఆ మొక్కలో మనం వేసినటువంటి విషం పదిహేను రోజుల వరకు ఉంటుంది మొదటి నాలుగైదు రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ పదిహేను రోజుల వరకు ఎంతో కొంత అవశేషం మిగిలే ఉంటుంది కానీ మనకు వ్యాప్ రైతులు దాన్ని నాలుగు రోజులు ఐదు రోజులకే మళ్ళీ కోయటం జరుగుతుంది పంట అంటే దాంట్లో విషం ఉన్నది మన ఇతర దేశాలకు మన మిరపకాయలు ఎగుమతి చేస్తుంటే దాంట్లో ఈ మిరప పంటకి ఒక నెల రోజులకి అంటే తక్కువ కాలంలో కనుక మందేసి ఉంటే అవి పండి ఎండిపోయినప్పటికీ అవశేషం దాంట్లో ఉంటుంది కాబట్టి కొన్ని దేశాల్లో దాన్ని మేము యాక్సెప్ట్ చేయం దీంట్లో పురుగు మందులు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి వెనక్కి పంపించేస్తారు ముందుగానే శాంపిల్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసి ఈ శాంపిల్లో ఉన్నటువంటి సరుకు మాకొద్దు అని పంపుతారు అంటే ఎంత ప్రమాదంగా ఉంటుందో చూడండి సాధారణం కోసిన తర్వాత పండిన దాకా ఉంచి పండిన తర్వాత ఎండబెట్టి మళ్ళీ ఇంకా కొన్నాళ్ళు స్టోర్ చేసుకొని కోల్డ్ స్టోరేజ్లో ఎక్కడో ఉంచుకొని వెళ్ళినప్పటికి కూడా ఆ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటే మనం వారానికి నాలుగు రోజులకి ఐదు రోజులకి ఆఖరికి ఆకుకూరలకు కూడా పురుగు మందులు వాడకం ఉంది ప్రత్యామ్నాయం ఏ అది లేనటువంటి మందులు మందులు వేయనటువంటి కూరగాయలు తీసుకోవాలి తప్పనిసరి అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయం దుంపకూరలు ఇటువంటి వాటికి పురుగు ప్రభావం తక్కువ ఉంటుంది బంగాళదుంప చేమదుంప ఇట్లాంటి వాటికి వేరే కూరలకి వేరే వాటికి కూడా మారి పప్పు చింతపండు ఇటువంటి వాటికి మారి క్రీమీదో యొక్క అవశేషాలు లేనటువంటి కూరగాయలనే వాడాలి ఇట్లా మనం ఇన్పుట్స్ మనం తీసుకునేటువంటి ఆహారం ఒక కూల్ డ్రింక్ తాగితే అందులో ఏముంది ఒక లస్సీ లస్సీలో ఎంత షుగర్ ఉంది ఇది షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దా తీసుకోకూడదా అనేటటువంటి తెలియాలంటే ప్రతి ఉత్పాదన మీద దాంట్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి దీంట్లో షుగర్ లేదు దీంట్లో రంగులు కలపలేదు సహజమైనటువంటి రంగులు ఏమున్నాయి అని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ దాని మీద ఉంటాయి దాన్ని చదివి ఆ ప్రకారంగా వినియోగదారుడిగా మనం మేలు పొందటం క్షేమంగా ఉండటం సుఖంగా ఉండటం సాధ్యమవుతుంది కాబట్టి మీ హక్కులను ఉపయోగించుకోండి ను డబ్బులు ఇచ్చి కొన్నావు అంటే పని ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయలేదు వన్ ఇయర్ గ్యారంటీ అని రాశాడు అటువంటి అప్పుడు ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకోవడం ఇటువంటి అన్నీ కూడా ఈ గ్యారెంటీ అనేటటువంటి కాగితాలు ఇస్తారు వాటిని బదిలంగా దాచుకొని ఎన్నాళ్ళ వరకీ గ్యారంటీ ఉంటుంది దేనికి గ్యారంటీ ఉంటుంది రిపేర్ చేయడం వరకే మా హామీ అని ఇట్లా ఉంటాయి ఆ షరతులన్నీ చూసుకొని మీ ఉన్నటువంటి హక్కులను మీరు కాపాడుకోండి సురక్షితంగా ఉండండి జాగ్రత్తగా భద్రంగా ఉండండి అందుకే వినియోగదారుడ మేలుకో అనేటటువంటి సూక్తి ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తూ ఉంది ఇలా ఈ జాగ్రత్తలు తీసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము